స్థిరైరంగైస్ వాస్తేమదేవహితాయుస్తిో వృద్ధశవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టో స్వస్తి నోహస్పతి శాంతి శాంతి శాంతి ేతుఫలూద్భవ క్షీణే హేతుఫల నాస్తి హేతుఫలోవ ఇది చాలా సూక్ష్మమైన శ్లోకం చాలా సూక్ష్మమైన తెలుసుకోవటం నా ఉద్దేశంలో కఠినమని నేను అనుకుంటా చూడండి మనం సమాజం చూడండి మీరు మన జీవితాలను కూడా మనం చూసుకోవచ్చు ప్రతి వాళ్ళు ఏదో చెయ్యాలి అనే హడావిల్లో ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఏదో చెయ్యాలి నేను ఇలాగానే నల్లబందులా వేసుకుని కూర్చున్నట్టుగా కూర్చోవాలన్న అభిప్రాయం కాదు సో దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అంచేతనే తెలుసుకోవడం కష్టం అంటారు సూక్ష్మం సో మీరు కొంచెం కంగారు పడకుండగా జాగ్రత్తగా ఓపెన్ మైండ్ తోటి దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ప్రతి వాడు కూడా తాను ఏదో చెయ్యాలి అని అంటే తాను ఖర్త అయిపోయాడు కదా అప్పుడే ఖర్త అయిపోయాడు కాబట్టి చేయటానికి భోక్తృత్వం ఉంటుంది ఫలాన్ని అపేక్షించి చేస్తాడు ఫలాన్ని అపేక్షించకుండా చేయడు ఫలాన్ని అపేక్షించి చేస్తూ ఉంటాడు సో తర్వాత ఆవేశం వచ్చేసింది హేతు ఫలావేశంలో పడిపోయాడు భక్త కనుక ఫలావేశం వచ్చింది కర్త కనుక హేతు ఆవేశం వచ్చింది సో ఈ విధంగా చేస్తూ ఉంటాడు ఒక కర్మని ఒక పని చేస్తాడు ఈ ఒక పని చేస్తే దాని నుంచి ఇంకో పని పుట్టుకొస్తుంది అది చేస్తాడు ఇది చేసాడు కాబట్టి అది చేస్తాడు హేతు ఫల ఫల నుంచి హేతువు హేతు నుంచి ఫలం ఫలం నుంచి హేతువు అలా సైకిల్ కింద వచ్చేస్తూ ఉంటుంది దాని నుంచి ఇంకో పని చేస్తాడు దాని నుంచి మరో పని చేస్తాడు దాని నుంచి ఇంకో పని చేస్తాడు దాని నుంచి మరో పని చేస్తాడు నేను చిత్రమైన పరిస్థితి చూశాను ఒక ఆయన ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఆయన జాతకం అది చూసి మొట్టమొదటి ఫస్ట్ యాక్షన్ ఏమిటి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు జాతకం చూసి నీకు ఈ దోషం ఉన్నది ఈ దోష కోసం దుర్గా పూజ చేయమని చెప్పాడు ఆయన ఇప్పుడు దుర్గా పూజ చేయించే పురోహితుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పురోహితుడు నాకు వినిపిస్తే ఆ పురోహితులతో బేరం అడుతున్నాడు so one action leads to another to another to another how it is going on ha ipudu bera vaaddam ane action digirku vachadu ee bera vaaddam ane action as if it is an independent action la like kanipisthundi it is not independent action ala of action minchi marokati marokati alaga build up ayipothundi so ee actions ee goals ivanni kuda they are utterly meaningless వీడు ఏ బేసిస్ మీద వీడు ఒరిజినల్ యాక్షన్ మొదలుపెట్టాడో ఏదో ఏదో అవుతుంది జీవితంలో అది సత్యం అనుకుంటాడు అది సత్యం అనుకుని అది అలా అవ్వకూడదు అంటాడు అనుకుని యాక్షన్ మొదలు పెట్టాడు సో మరి దృష్టిలో అది నిరర్థకమా కదా తర్వాత ఈ కర్మ ప్రవాహంలో వీడు పడిపోతే దుఃఖభాజనుడైపోతుంది ఒక కర్మ నుంచి మరొకటి అక్కడి నుంచి మరొకటి ఒక నుంచి మరొకటి అలా దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఇప్పుడు ఇది ఎలాగంటే మరో కృష్ణాంతం చెప్పాలంటే ఈ బాగా డబ్బు సంపాదిస్తాడు ఏదో కంపెనీ పెట్టి బీరు కంపెనీ ఏదో పెట్టి పెద్ద బాగా డబ్బు సంపాదించి దాంతో క్రికెట్ టీం కొంటాడు క్రికెట్ టీం ఎందుకంటే కొన్నాం క్రికెట్ టీం కొంటాడు పోయి దానికి ఒక కోచింగ్ పెడతాడు అది నెగ్గాలంటాడు అది నెగ్గరు వీళ్ళు ఓడిపోతారు ఓడిపోతే వీడిని కాదని ఇంకో హన్ను పెడతాడు మళ్ళీ ఇంకో కోచ్ పెడతాడు దాంట్లో చిక్కుపోతాడు ఒక యాక్షన్ నుంచి మరొకటి దాని నుంచి మరొకటి దాని నుంచి మరొకటి ఈ క్రికెట్ టీం కోసం లంచం ఇస్తాడు లంచం ఇచ్చిన దాన్ని కప్పు ముచ్చునో ఏదో చేస్తాడు దానివల్ల మినిస్టర్కి ఇస్తాడు ఈ లోపల బయటపడతాడు పేపర్ల నిండా పేరు వస్తుంది ఏడుస్తాడు మళ్ళీ దేవుణ్ణి పూజిస్తాడు వాట్ నాట్ ఐ హోప్ ఐ మేడ్ బి పాయింట్ సో ఈ విధంగా ఈ హేతు ఇది ఒక హేతువు నుంచి ఫలము ఫలము నుంచి హేతువు విధంగా ఆ ప్రవాహము అది ఎప్పటికీ అంతం కాదు వీటి జీవితం అంతమైపోతుంది కానీ ఆ ప్రవాహం మాత్రం అంతం కాదు సో కాబట్టి అయితే ఏం చేయాలంటారు పని మానేయాలా అంటే కాదు మొత్తం యాక్షన్ అంతా కూడా ఎక్కడి నుంచి పుడుతోంది యు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఇప్పుడు కర్మ అనేది బాహ్యమునందు ప్రకటమవుతూ ఉన్నప్పటికీ అది మౌలికంగా మనస్సు నందు కుడుతుంది ఆల్ యాక్షన్ ఆరిజినేట్స్ ఇన్ ది మైండ్ ఆ మైండ్లో ఉన్న దోషాన్ని నివారణ చేసి ప్రయత్నం చేయాలి మైండ్లో ఉండేటువంటి రాగద్వేషాలని అక్కడ అక్కడ మీరు మార్పు తీసుకురావాలి అప్పుడు అది కర్మయోగము అనబడుతుంది మీరు మైండ్లో ఉండే రాగద్వేషాలను నివారణ చేసి చేసేదానికే కర్మయోగము అంటే ఆ మైండ్ కూడా ఎప్పుడైతే రాగద్వేషములు నివృత్మైనాయో అప్పుడు ఆ మైండ్ కూడా ఆత్మ చైతన్య స్వరూపమునందు నిలిచి ఉంటుంది విలీనం అవుతుంది అంటే ఏమిటనమాట ఈ మొత్తం ఈ కర్మ జీవితం ఏదైతే కా కర్మజీవితం కార్మిక జీవితం కర్మ నుంచి కార్మిక వస్తుంది ఈ కర్మమయమైన జీవితం కలదో ఇదంతా కూడా ఆత్మచైతన్యము అనే సెంటర్ నుంచి పుట్టింది ఆత్మ చైతన్యమునందు కర్మ ఉండదు కానీ కర్మంతా దాన్యే పుట్టుతుంది ఇది ఎలాగంటే ప్రకాశము నుండి సినిమా పుట్టింది ప్రకాశంలో సినిమా ఉండదు సినిమా అంటే చలనమే కానీ ప్రకాశం నుండే ఆ చలనమంతా ఆవిర్భవిస్తుంది కాబట్టి మనము ఆత్మ చైతన్యమునందు ప్రతిష్ఠితులమై ఈ కర్మ ప్రవాహాన్ని సాక్షిగా దర్శిస్తూ మీరు కర్మని you allow the actions to happen i have akarmala yendo mana raaga dvesha pravruti mana kartrutva bhoktrutva lo undu aa karma pravahamalla saagutondundi chaala positive ga spontaneous ga ati sahajama aina paddhatilo manamu akkada bayikundeyatunte ghataneki anuroopamaina torike sthandana daanantadeva udayisthondundi meeru saakshiga alla niliche untaru kartrutva aavesham gaane bhoktrutva aavesham gaane untundi దీనికి ఒక దృష్టాంతం చెప్తారు మన పెద్దలకు ఎలాగంటే చక్రం తిరుగుతుంటే ఓ పక్షి వెళ్ళి ఆ చక్రం మీద కూర్చుంది ఆ నిమ్ము కూర్చుంది కూర్చుంటే ఏమైందో దాన్ని బతుకు ఆ చక్రం కిందకు వెళ్ళినప్పుడు ఇంకా వెళ్తుంది మళ్ళీ అది పైకి వచ్చినప్పుడు పైకి వస్తుంది ఘటీయంత్రవత్ నీచైర్గచ్చుపరిత దశ చక్రనే విక్రమేణ అని కాళిదాస్ అంటాడు అజ్ఞానశాఖ ఉంటాను కశ్యైకాంతం సుఖముపనతం దుఃఖం ఏకాంతతోమా ఎవడికి ఈ ప్రపంచంలో కేవలము సుఖాన్ని మూటకట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా లేడు అలాగని మ్రతుకంతా దుఃఖపడ్డవాడు లేడు ఇది ఆ చక్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది ఈ పక్షి కర్ ఈ పక్షి ఏం చేస్తుందంటే ఆ చక్రం మీద కూర్చుని దాంతోపాటుగా క్రిందకు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అలా తిరుగాడుతో ఓ తెలివైన పక్షి ఏం చేస్తుందంటే ఆ చక్రం మీద కూర్చోవడానికి బదులు ఇలా ఇదుసు మీద కూర్చుంది అప్పుడు ఆ చక్రం యొక్క భ్రమణాన్ని అలా పరి తను తిరగదు ఆ చక్రం యొక్క భ్రమణాన్ని పరిశీలిస్తూ ఆ విధంగా మనము ఆత్మనిష్ఠులము కావాలి ఆత్మనిష్ఠులమైతే మనస్సు దేహము ఆ కర్మ ప్రవాహంలో అవి ఉంటాయి వాటిని సాక్షిగా మనం పరిశీలిస్తూ ఇది హేతుఫలావేశము లేని స్థితి హేతుఫలావేశము ఉన్న స్థితిని మనం చూశాం కాబట్టి క్షీణే హేతుఫలావేశే హేతుఫల ఆవేశము క్షీణమైనప్పుడు కొత్త హేతుఫలముల యొక్క పుట్టుక ఉండదు నాస్తి హేతు ఫలోద్భవ అంటే చూడండి జీవితంలో ఘటనలు అవుతూ ఉంటాయి ఏ హ్యాకర్ యాజ్ ఎ హ్యాపర్ ఇప్పుడు బ్రహ్మచారి యుక్త వయస్సు వచ్చింది పెళ్ళవుతుంది ఇట్ హ్యాపెన్స్ యాజ్ ఇట్ హ్యాపన్స్ పెళ్ళయింది కనుక కాపరం కాపురం కనుక సంతానం సంతానం కనుక వాళ్ళని పెంచడం వాళ్ళని పెంచారు కాబట్టి పెంచిన దాంట్లో ఉండే సుఖం దుఃఖం ఆ తర్వాత వాళ్ళు చెప్పిన మాట వినకపోతే దుఃఖం చెప్పిన మాట వింటే సుఖం ఇదంతా థింగ్స్ హ్యాపెన్ యాజ్ ది హ్యాపన్ చూడండి మనకు అనుకూలమైతే దీనికి ఇదంతా నా గొప్ప మనకి ప్రతికూలమైతే నా భాగ్యం బాగోలేదు నా గ్రహాలు బాగలేదు నా నక్షత్రాలు బాగలేదు అని ఆ దోషాన్ని తన నెట్టి మీద వేసుకుని కృందిపోవడమో లేదా ఇంకోహల్ నెట్టి మీదకి నెట్టివేయటమో ఈ విధంగా మనిషి ఆ హేతు ఉంటాడు తర్వాత నేను చేస్తున్నాను అనుకుంటాడు అది కర్తృత్వాదేశం అది హేతు ఆవేశం నేను చేస్తున్నాను వీడేమి చేయడు వీడు చేస్తున్నారని అనుకోవడమే థింగ్స్ హ్యాపెన్ ఇప్పుడు గర్భవతి అయింది నా మూలంగా గర్భవతి అయిందనుకుంటాడు అది ప్రకృతి సహజమైనటువంటి ఒక క్రియ అని ప్రకృతి సహజమైన మూమెంట్ అని ఇట్స్ మూమెంట్ ఆఫ్ నేచర్ దీంట్లో వీడి కర్తృత్వమే లేదని వీడికి తెలియదు తర్వాత సంతానం కలుగుతుంది సో ఐ ఫాదర్ అండ్ ది చైల్డ్ అంటాడు హీ లెవర్ ఫాదర్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ ఎవరిథింగ్ ఎవర్ జీ హ్యాపెన్స్ వాడు పెరుగుతూ ఉంటే నేను పెంచుతున్నాను వీడు పెంచడు వాడు పెరుగుతాడు సో ఈ విధంగా ప్రతి దాని కూడా తన యొక్క కర్తృత్వాన్ని ఆరోపించుకుని మనిషి ఉంటాడు ఈ ఆవేశం దీంట్లో ఇంకో రహస్యం ఉంది కర్తముందా కర్మముందా ముందు క్రియ అయిన తర్వాత కర్తొస్తున్నాడా లేక కర్త వచ్చి క్రియ వస్తుందా వీడు అనుకుంటాడు నేను ముందు కర్తనే తర్వాత క్రియ వస్తుందనుకుంటాడు నో క్రియ వచ్చాకనే వీడు కర్త అవుతాడు ఫాదర్ ముందా సన్ ముందా ముందు సన్ తర్వాత ఫాదర్ అవుతాడు ఇట్ ఈస్ ది సన్ హూ మేక్స్ హీ మే ఫాదర్ మరి తెలుసుకోవడానికి కొంత సూక్ష్మంగా ఉంటుంది స్థూలంగా చూస్తే అదేలాగండి ఫాదర్ వదిలి ఉండాలి కదా అంటారు స్థూలంగా చూస్తే సూక్ష్మంగా చూస్తే ఇట్ ఈస్ ది సన్ హు కేమ్ అండ్ మేడ్ దిస్ గై ఫాదర్ కాబట్టి ముందు కర్మ తర్వాతనే కర్త అవుతాడు వీడు అజ్ఞానం చేతాడు తర్వాత కర్త కర్మ అయింది అంటే ఒక ఘటన అయింది వీడు వీడు కర్త అయ్యాడు కర్మ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఐ మీన్ లైఫ్ హవ్ ఎవర్ ట్రూత్ఫుల్ లైఫ్ ఈజ్ ది కర్మ ఈజ్ లైక్ దాట్ ఏమండి కానీ కర్తృత్వము ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ అంటే ఆ వ్యావహారికల్లో కూడా కర్మ అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ బట్ కర్తృత్వం ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది కర్తృ మరైతే కర్తృత్వం ఏమిటి అంటే కేవలము ఒక మానసిక భావన ఆ విధంగా భావించటానికి వీడు అలవాటు పడి ఉండడం తప్ప మరి వేరే ఏమీ కాదు తర్వాత కర్మ ఒక క్రియా అన్నది దాని ఇంపాక్ట్ ఆ వ్యావహారిక సత్యత్వంలో వ్యావహారిక జీవితంలో ఆ క్రియకు ఇంపాక్ట్ ఉంటుంది దానికి ఒక ఫలం ఉంటుంది అవన్నీ ఉంటాయి ఆల్ దట్ ఈస్ బ్యాడ్ బట్ కర్తృత్వము ద సెన్స్ ఆఫ్ డూయర్షిప్ అన్నది ఇట్ ఈస్ వెరీ డూబియస్ అండ్ ఇట్ ఈస్ వెరీ అన్సెప్టెన్ యూ కె నాట్ అక్సెప్ట్ ఐ మీట్ దాన్ని ఇప్పుడు ఒక పని ఒక పని అయిందనుకోండి అందరికీ కనపడుతూ ఉంటుంది పని కానీ ఆ పని నేనే చేశాను అని వీడు వెళ్ళి పది మందికి చెప్పి ఇదిగో చూడండి కావాల్సిన ఫోటోలు చూసుకోండి నేనే చేశాను నేనే చేశానని వీడి వీడి చెప్పేదాకా వీడు చెప్తే కానీ చెప్తే అందరూ నమ్మరు కూడా ఇప్పుడు ఏదో యాక్షన్ ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవో జరుగుతాయి ఏదో మంచి కార్యక్రమం అయితే గ్రామంలో ఏదో జరిగిందనుకోండి నేను చేశానంటే నేను చేశానని కొట్టేసుకుంటాను చైర్మన్ సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ కూడా నేనంటే నేనని చెప్పేసి కొట్టేసుకుంటారు ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి అబ్బాయి నాకు తెలియదంటే నాకు తెలియదని పరిపాలి అక్కడ జరిగిన మంచి అక్కడ జరిగిన చెడ్డాల్లా ముఖం మీద కనపడుతూ ఉంటాయి అవి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి కానీ ఈ కర్త కాబుఫలము చాలా దోషభూయిష్టముఫలూ ఆవేశ హేతుఫలాగ్రహ ఆత్మన్యధ్యాపణం తచ్చిత అంతవరకు వచ్చారు తావేతుఫల ఉద్భవ అవును హేతుఫలవేశం ఉన్నంత వరకు పుడుతూనే ఉంటాయి హేతుఫలావేశం తగ్గించుకుని మీరు ఆ హేతుఫలముల చక్కెర నుంచి మీరు బయటపడాలి తప్ప ఆవేశాన్ని అట్టి పెట్టుకున్నంత వరకు హేతుఫలములు కొత్త కొత్త హేతుఫలాలు పుడుతూ ఉంటాయి మనం ఒకప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే ఒక యవ్వనంలో ఉన్నప్పుడు ముందుతరం వాళ్ళకి సేవ మధ్య వయస్సులో ఆతనం వాళ్ళకి సేవ పెద్ద వయస్సులో తరువాతి తరం వాళ్ళకి సేవ వీడి బతుకంటే స్థలాలకి తరం తర్వాత స్థలాలకి సేవ చేయడమే వీడు బతుకుంటాడు అయి మళ్ళీ నేను చేసేస్తున్నానని ఇది ఒక ఆగ్రహం కర్తను నేనే ఆ అన్ని తరాన్ని నేనే ఉద్ధరించేయాలనుకుంటాడు తర్వాత కర్తృత్వం ఆ భారం నలిగిపోతూ ఉంటాడు తర్వాత వీళ్ళు నాకు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదని మళ్ళీ అదొక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఇట్ ఈజ్ హైలీ కాంప్లెక్స్ ఇట్ వెరీ పెయిన్ఫుల్ సైకిలి ఆ హేతు ఫలావేశము చాలా చెడ్డది ధర్మాధర్మయో తత్ఫలస్య అనుచ్చేదేన ప్రవృత్తి ధర్మా అధర్మ వీడు కర్తయ్యై చేసే పని ప్రతిది కర్తయ్యై చేసే పని ప్రతి పని కూడా అయితే ధర్మం అవుతుందో లేకపోతే అధర్మం అవుతుంది ధర్మం అయితే సుఖాన్ని తీసుకొస్తుంది అధర్మం అయితే దుఃఖాన్ని తీసుకొస్తుంది ఆ సుఖం వచ్చినప్పుడు ఆ సుఖావేశంలో ఇంకో కర్మతో మొదలెడతాండి దుఃఖం వచ్చినప్పుడు దాని నివారణ కోసం ఇంకో కర్మ మొదలు పెడతాడు మళ్ళీ అది అయితే సుఖం అవుతుంది లేకపోతే ఆ ధర్మం అవుతుంది ఆ అవుతుంది మళ్ళీ సుఖం దుఃఖం ఇది అనుచ్చేదేనా అంటే నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది అయితే మీరు మీకు సందేహం కలగచ్చు అయితే అసలు కర్మమయ జీవితమే లేకుండగా ఒక శిలాప్రతిమలా అయిపోవాలా అని కాదు డి నాట్ లైక్ దాట్ ఆవేశం గురించే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు దీంట్లో రహస్యం ఏమిటంటే మీ స్వరూపంలో ప్రకృతి ఉన్నది దేహము ఇంద్రియములు మనస్సు తర్వాత కూటస్థ ఆత్మ చైతన్యం ఉన్నది ప్రకృతి ఎప్పుడూ నిలకడగా ఉండదు ప్రకృతి మీద ఎప్పుడూ చలనం ఉంటూనే ఉంటుంది ఆత్మస్ ఆత్మస్వరూపమునందు ఏనాడూ చలనము ఉండదు కాబట్టి ఇక్కడ యాక్షన్ ఉండాలా లేదా అన్నది పాయింట్ కాదు యాక్షన్ ఉండాలా లేదా అన్నది ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఆప్షన్ ఎందుకంటే ఇన్ ప్రకృతి దెర్ ఈజ్ ఆల్వేజ్ యాక్షన్ అండ్ ఇన్ ఆత్మ కుటస్థ చైతన్య దెర్ ఈజ్ నెవర్ ఎనీ యాక్షన్ వెర్ ఈజ్ యువర్ ఆప్షన్ దాంట్లో ఆప్షన్ లేనే లేదు ఇక్కడ ఆవేశం ఎందుకు వస్తుందంటే ప్రకృతి ఎప్పుడు అలాగా చలిస్తూనే ఉంటుంది దీంట్లో క్రియా కర్మ అని రెండున్నాయి క్రియా కర్మ మీరు ఆవేశం లేకుండగా కర్తృత్వ భోక్తృత్వావేశం లేకుండగా సహజంగా దేహము ఇంద్రియములు మనస్సులో ఘటిల్లేటువంటి చలనము నాకు అని పేరు నేను కర్తను ఈ ఫలం కోసం చేస్తున్నాను అని భోక్తృత్వాదేశంతో చేసేటువంటి చలనానికి కర్మ అనిపేరు కర్మ వేరు క్రియ వేరు క్రియ ప్రకృతి అంతా క్రియ ఉన్నది చూడండి ఉన్నది పృథివీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కానీ నేను తిరుగుతున్నాను అని కర్తృత్వం ఉండదు మీరు నదులు అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి కానీ నేను ప్రవహిస్తున్నాననే కర్తృత్వం ఉన్నది అగ్ని మండుతూ ఉంటుంది వేడిని కా చే వేడి పెడితే కాల్చేస్తుంది కానీ కర్తృత్వం ఉండదు వాయువు ఎప్పుడూ సంచారం చేస్తూ ఉంటుంది కానీ కర్తృత్వం ఉండదు ఈ విధంగా ప్రకృతి అంతా కూడా యాక్ట్ చేస్తూనే ఉంటుంది మీ దేహం మీరు చూసుకోండి రక్తము ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది ట్వంటీ అవర్స్ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది అది కర్మ కాదు అది క్రియా హార్ట్ ట్వంటీ అవర్స్ కొట్టుకుంటూ ఉంటుంది ఇట్ ఈజ్ నాట్ కర్మ ఇట్ ఈజ్ క్రియా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ప్రకృతి ఎప్పుడూ చలనాత్మకంగానే ఉంటుంది వాస్తవంలో క్రియయే ప్రకృతి ప్రకృతియే క్రియ క్రియ ఎవ్వలని బంధించదు కానీ నేను కర్తను ఈ ఫలం కోసం ఈ కర్మను చేస్తున్నాను అని కామన చేత ప్రేరితమైన కర్మ ఒకప్పుడు భయము చేత ప్రేరితమైన కర్మ సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం చేసే కర్మలు ఉంటాయి అవన్నీ భయంతో ప్రేరితమైన కర్మ ఇప్పుడు అవసరమైన దానికంటే ఇప్పుడు మనిషి ఆ రోజుగా అవసరమో దానికి పది రెట్లు ఎక్కువ పోగేసి భవిష్యత్తు కోసం దాచిపెట్టారు ఎప్పుడైనా మీరు తను తనగా మొన్నాటి కోసం గెడ్డిని దాచిపెట్టుకునే ఆవు మీకు ఎప్పుడైనా కనపడిందా ఎప్పుడైనా మొన్నాటి కోసం దాచిపెట్టుకునే కొన్ని గింజల్ని దాచిపెట్టుకునే పక్షిని మీరు ఎప్పుడైనా చూశారా ఈ సృష్టిలో భవిష్యత్తు మీలో మనకి దొరుకుతుందో దొరకదో అనే భయంతో దాచిపెట్టుకునే స్వభావం కేవలము మానవుని ఎందు మాత్రమే ఉంది చీమల ఎందు కూడా ఇన్స్టింగ్టివ్గా కొంత ఉంటుంది అలాంటి ఎక్సెప్షన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు బట్ ది పాయింట్ ఈజ్ మేడ్ యూనో సో ది పాయింట్ ఈజ్ మనిషి భయము చేత ప్రేరితుడై యాక్షన్స్ చేస్తాడు కామనల చేత ప్రేరితుడై యాక్షన్స్ని చేస్తూ ఉంటాడు తర్వాత తను కలిగి ఎక్కువలే సంపదని ప్రోగు చేయాలి అనే ఒక స్ఫూర్తితోటి ఆ ప్రేరణతోటి యాక్షన్స్ని చేస్తాడు భోగాలను అనుభవించాలి అనే ప్రేరణతోటి యాక్షన్స్ని చేస్తాడు వీటన్నిటి ఎందు కూడా భోక్తృత్వము కర్తృత్వము యొక్క ఆవేశము నిండా ఉంటుంది అంచేతనే మనిషి బొద్ధుడవుతాడు ఇట్ ఈజ్ నాట్ ది యాక్షన్ విచ్ బైండ్స్ ఇట్ ఈజ్ ది ఆవేశ హేతు ఫలావేశం మాత్రమే మనిషిని బంధిస్తూ ఉంటుంది మీరు హేతు ఫలావేశం లేకుండా నిష్కామంగా అభయంగా అకర్తృ అభోక్తులు ఆత్మస్వరూప నిష్ఠులై సాక్షిరూపంగా యాక్షన్స్ వాటంత తల్లి నడుస్తూ ఉంటాయి అండ్ యూ అలౌ దమ్ టు హ్యాపన్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ది హ్యాపన్ अट्ठी चलनों एवरनी बंधे आरकने प्रयत्ना साधक चाहिए एनीवे सो anyway, so, यदा पुनः मंत्रौषधि वीर वीरणेवा ग्रहावेश यथोक्तावैतदर्शन విద్యోద్భూత హేతుఫలావేశం కలిగిన మనిషిని శంకరులు దెయ్యం పట్టిన వాడితో పోల్చారు దెయ్యం పట్టడం గ్రహావేశము అంటే దెయ్యం పట్టడం మైకు ఏమన్నా తేడాగా ఉందా కలిసి పికప్ లా naako pressure osthondam eda inda ristu it has to pick up better than this vallaku venakottanlo mark undakapoochu but some how i feel okay. okay yeah now it is better స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇవేం పట్టింపు ఉండదు బాడీ క్రాష్ అయిన తర్వాత స్లోగా ఇలాంటి ఎవ్రీథింగ్ యూ హౌట్ టేకింగ్ టూ ఎక్క ఆ కూలింగ్ సిస్టమ్ వచ్చేసినట్టుంది ఈజ్ ఇట్ వర్కింగ్ ఏమైనా కంఫర్టబుల్గా ఉందా ఇంకా మొదలు పెట్టాలి ఇప్పుడు చేయట్లేదు ఇంతకుముందు ఆన్ చేసుకుంటారు ఎనీవే సో దెయ్యం పట్టిన వాడు ఉంటాడు అలా వర్ణిస్తారు ఇప్పుడు చాలా ఆగ్రహంతో ఆవేశంతో జంతువులు వేస్తూ అల్లరి చల్లరిగా పనిచేస్తున్నాడు అనుకోండి హడాలు చేస్తున్నాడు అనుకోండి ఏంటి దెయ్యం పట్టిందా ఏమని కూడా అదే దృష్టాంతాన్ని వాడుతున్నారు సో గ్రహావేశ గ్రహావేశ తర్వాత ఒకడికి నిజంగానే దెయ్యం పట్టిందనుకోండి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే వాడికి మెడిసిన్ ఇవ్వాలి మందు ఇవ్వాలి మందు అంటే హెర్బల్ ఒకప్పుడు మందు అంటే హెర్బల్ ఓషధి ఆ మందు యొక్క బలం ఆ దెయ్యము యొక్క ఆవేశం తగ్గుతుంది మనం ఇప్పుడు దెయ్యం పట్టిన హేతు ఫలావేశము తగ్గడానికి దృష్టాలు అంటే హేతు ఫలావేశంలో ఉంటాడు మనిషే సంసారి దెయ్యం పట్టిన వాడితో సమానం దెయ్యం పట్టినవాడు లోపల నుంచి ఒక ఆ దెయ్యము లేక పిశాచిమి యొక్క ప్రేరణతోటి ఎవేవో అరుస్తాడు ఎవేవో మాట్లాడతాడు గెంతులు వేస్తాడు ఎవేవో పనులు చేస్తాడు మనిషి ఆ కామనాభయము అనే దెయ్యం పట్టినట్టుగానే ప్రవర్తిస్తూ కానీ ఇప్పుడు ఈ దెయ్యం పట్టిన వాడికి ఆ దెయ్యాన్ని వదిలించటం కోసం మందిస్తారు ఔషధి ఏదో వేపాకు రసం తాగిస్తారు దాంతో కొంత దెయ్యం తగ్గుతుంది దెయ్యానికి వేపాకు ఎందుకని ఆ వేప మండల పుచ్చుకుని కొడతాడు వీళ్ళు అనుకుంటారు వేప ఎఫెక్ట్కి తగ్గిపోతుందని వీళ్ళు అనుకుంటారు ఆ దెబ్బకి తగ్గుతుంది రెండు దెబ్బలు వేస్తే అక్కడ కర్రతోటైనా తగ్గుతుంది కాదే ఆ కొట్టిదేదో ఆ వేప మండలతో కొడితేనే దానికి లెక్క దాంతో కొట్టాలి సరివే లేదా మంత్రం దెయ్యానికి మరొకటి ఏమిటి మంత్రం నేను చూశాను ఒక ఒకళ్ళింట్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది ఏదో పాపం ప్రారంభం ఏమీ అంత ఉత్సాహకరమైంది ఆనందకరమైంది ఏమీ కాదు సంసారంలో అలాగే ఉంటారు సంసారంలో ఏదో గృహఛంద్రాలు ఉంటాయి ఓ అమ్మాయికి దెయ్యం పట్టింది ఆయన మహా గొప్ప వేద పండితుడు ేద విద్వాంసుడు అమ్మాయికి దయ్యం పట్టాడు జయ్యం పడితే ఆయన పాపం ఆయన అంతటా ఆయనే చేశాడో లేకపోతే ఇంట్లో వాళ్ళ కోరు పడలేక చేశాడో భూతవైద్యుడిని ఒకటి తెప్పించాడు ఆ భూత వైద్యుడు వేప మండల కొట్టుకుని వచ్చాడు పట్టుకుని వచ్చి ముందు గుమ్మానికి పాత గుర్రపు నాడా ఒకటి కొట్టాడు అక్కడ దిగింది గుర్రపు నాడా అంటే తెలుసు కదా అది గడపకి మేకులు పెట్టి కొట్టేశాడు ఎందుకంటే దెయ్యం రాకుండా ఉండడం కోసమో వచ్చింది పారిపోకుండా ఉండడం కోసమో ఏదో సంథింగ్ తర్వాత ఈ వేప ఏదో హడా చేసి అమ్మాయిని నాలుగు మొత్తాడు ఆ వేప అయిపోయింది వాడి దాన్ని వాడు డబ్బులు తీసుకుని నేను వెళ్ళాను నేను వెళ్తే అయ్యా దయచేయండి అన్నారు ఇదంతా భార్య ఉంది నాకేది నాకు అంటుపడిందండి ఆ గడప చూసారా గడప అంటారు కడప అని ఆ కడప మీద గుర్రపునాడా కుట్టింది నేను అన్నాను ఏమండి ఇది ఎలా ఉంది ఇది అలంకారం కోసం కొట్టారా లేకపోతే కొంతమంది గుడ్ గుడ్ ఉమెన్ అంటే మనకి శుభం కలుగుతుందని కొట్టుకుంటారు అలాగేమైనా అలాగేమన్నా ఉందేమో నేను అనుకున్నా అది కొద్ది చూసిన వెంటే అడగడం ఎందుకు కదా క్యూరియాసిటీ ఎందుకునో అలా వచ్చేసి అది కొట్టారు ఏమైనా గుడ్ లక్ కోసం చేశారా లేకపోతే అలంకారమా ఏమిటని అడిగే అని అడిగేశాను అడిగిస్తే పాపం ఆ యజమానుడు ఏం చెప్పలేదు ఇంట్లో ఆయన భార్య వాళ్ళు చెప్పారు మా అమ్మాయికి దెయ్యం పట్టిందండి నేను నాకు దెయ్యం పట్టలేదేటండి అంటే ఆ భూత వైద్యుడు వచ్చాడు చూశాడు అంటే ఏమంటే ఏం చేపిస్తామని కొన్నాడు కొడితే కొట్టాడు ఇప్పుడు దాన్ని పీకే కళ్ళదు అలా ఉన్నది ఇవ్వండి బట్ మీ అమ్మాయి దెయ్యం పట్టడం కాదు ఏం కాదు షీ నీడ్స్ ఎ సైకాయాట్రిస్ట్ సైకాట్రిస్ట్ తీసుకెళ్ళండి She needs a psychiatric help. She is mentally disturbed. That is the, that is the point. Very unfortunate. She cannot help it. It's a schizophrenia. And the fact is that. If we don't have a mantra, we will not have a mantra, we will not have a mantra, we will not have a mantra, we will not have a mantra, we will not have a mantra, we will not have a mantra. నువ్వు మంత్రం కోసం భూతవైద్యుల దగ్గరికి వెళ్ళావా ఏమీ విడ్డూరం ఇది అని నేను అన్నా సో ఒకప్పుడు మంత్రము యొక్క ప్రభావం చేత ఈ పట్టిన దెయ్యం మొదలవచ్చును ఇది దృష్టాంతం ఇంతవరకు చెప్పిందంత దృష్టాంతం అదేవిధంగా ఎవడైతే అద్వైత దర్శనైనా దెయ్యం పడితే మంత్రము ఔషధులు ప్రయోగించినట్టుగానే ఈ సంసారమనే అనే దెయ్యం పట్టింది మనకి సంసారం అనే చేత పీడింపబడుతూ ఉంటారు మానవులు సంసారం చాలా దృఢంగా మనస్సుల్లో ప్రవేశించి వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ఉంటుంది సంసారమనే దెయ్యం పట్టి ఉంటాడు వాడికి అద్వైత శాస్త్రాన్ని శ్రవణం చేయడం తప్ప ఇంకా మరో గతి లేదు అద్వైత శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ క్రమంగా అలా శ్రవణం చేయాలి విడిచిపెట్టకుండగా గీత ఉపనిషత్తులు వాటిని అలా నిరంతరంగా శ్రవణం చేస్తూ ఉండాలి అప్పుడు క్ర ఓపెన్ మైండ్తో శ్రవణం చేయాలి పురాణ కాలక్షేపం కాదు పురాణ కాలక్షేపం వల్ల పుణ్యం ఎంతకంటే పెద్ద ఎక్కువ ప్రయోజనం ఉండదు తర్వాత మాకు అన్నీ తెలుసుననే ఒక రాంగ్ నోషన్ కూడా డెవలప్ అవుతుంది పురాణ కాలక్షేపం కాదు చేయాల్సిందే యూ హ్యావ్ టు ఎవకుడు శ్రవణం శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేసేసి ఆపేయకూడదు మననం చేయాలి శాస్త్రీయమైన గ్రంథాలు చదవాలి కొంతమంది శాస్త్ర శ్రవణం చేస్తారు ఎందుకని సాయంకాలం పూట వేరే పని లేదు మరో పని అంటే అది సందర్భంగా లేదు ఇదైతే స్వామీజీ అయితే వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయన ఏదో వాగుతూ ఉంటాడో కంటసేపు ఆయన కంఠం నొప్పి గుడ్డ వరకు వాగుతాడు ఏవో శ్లోకం చదువుకుంటాడు అది మనకు అక్కర్లా లోకం చదువుకుంటాడు వాక్యం చదువుకుంటాడు అన్వయం చేసుకుంటాడు అవన్నీ ఆ తట్టాలన్నీ ఆడిపడతాడు తెలుగులో ఏదో ఏడు ఏదో తట్టాలు పడతాడు తెలుగులో ఏదో చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో ఇంగ్లీష్ దొరికిస్తాడు ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు పెట్టదు అది పుప్పాల గారి కోసము నారాయణం కోసం దొరలిస్తూ ఉంటాడు అది ఇది ఈ తెలుగు ఏదైతే ఉందో ఇది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కంటే ఇది బాగుంది కదా అని చేత అక్కడ కూర్చున్నాము అని కొంతమంది అల్లా శ్రవణం చేస్తారు అదేనా మంచిదే అసలు లేని దానికంటే అదేనా మంచిదే కానీ సరిపడదు యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రాపర్లీ సగం సగం చేస్తే ఇప్పుడు కొబ్బరికాదరి చేయాలనుకోండి ఏదో కొంచెం ఇలా ఇలా నాలుగు తిప్పే చాలు లేని వదిలేస్తే గురించిందో ఎలా కుదరదు దాన్ని పూర్తిగా చేయాలి దాన్ని అలా కుదరదు కాబట్టి శ్రవణం అలా చేయకూడదు పుస్తకం దగ్గర ఉండాలి దాన్ని ఫాలో అవ్వాలి ఆ తర్వాత కొంత ఇంటికి వెళ్ళి ఇంకోసారి చూడడం అభ్యాసం చేయాలి తర్వాత ఏదైనా వివేకానంద స్వామి మొదలైనటువంటి వారి యొక్క రచనలు ఇంగ్లీష్ కాకపోతే తెలుగు తెలుగులో ఏదైనా ఒక గ్రంథం మీరందరూ సూత సంహిత సారహ గ్రంథం చదవచ్చు మీరు పోని ఊళ్ళో ఇక్కడా అక్కడ వెతకక్కర్లేదు మన ఉన్నాయి ఉపదేశ సారహ అనే గ్రంథాన్ని చదవచ్చు బ్రహ్మానుభూతి అనే గ్రంథాన్ని చదవచ్చు రోజు రెండు పేజీలు ఇంటి దగ్గర చదువుకోవచ్చు ఎవరికి వాళ్ళు లేకపోతే నలుగురు ఐదుగురు కలిసి ఏదైనా ఒక గ్రంథాన్ని చదువుకోవచ్చు అలాగే సత్సంగంగా చేసుకుంటూ ఈ ఊళ్ళో కబుర్లు అనవసరపు కబుర్ల కంటే ఒక సత్సంగ కార్యక్రమం పెట్టుకుని చేయాలి లేకపోతే ఒంటరిగా పోనీ ఇప్పుడు వీళ్ళందరినీ పోవేయడం ఏదో పన అంటే పోనీ ఒంటరిగా తనంత తానుగా ఒక గ్రంథాన్ని రోజుకు నాలుగు పేజీలు అక్కడ ఒక మార్కర్ పెట్టుకుని అక్కడ వరకు చదివేసి ఆపేసేట అలాగా మననం చేయాలి ఆ తర్వాత నిధిధ్యాసనం చేయాలి ధ్యానం చేయాలి దీనికి అద్వైత దర్శనము పేరు దెయ్యం పట్టిన వాడికి వేపమండలు మందు మంత్రం రెండు మొత్తం రెండు మొత్తాలు కూడా పట్టుకుంది ఇన్ని చేస్తే అదే వదులుతుంది లేదంటే వదల్దండి ఆ రకంగా ఈ సంసారి అనేటువంటి ఈ సంసారికి సంసారం అనే దెయ్యం పట్టింది కనుక వీడు కూడా ఇంత ప్రయత్నం చేస్తే అప్పుడేమవుతుంది అవిద్యా ఉద్భూత హేతు ఫలావేశ అపనీత అజ్ఞానం వల్ల పుట్టినటువంటి ఈ హేతు ఫలావేశం ఏదైతే నేను విస్తారంగా వర్ణించానో అది క్రమంగా తగ్గి తొలగిపోతుంది అప్పుడేమవుతుందంటే తదా కస్మి క్షీణే నాస్తి హేతుఫలోద్భవ ఇప్పుడు హేతుఫలముల యొక్క ఆవేశం తగ్గిపోతే కొత్త కొత్త హేతుఫలముల యొక్క పుట్టుకనేది ఉండదు అంటే ఏమైపోతాడు ఇప్పుడు శిలాప్రతిమలా అయిపోతాడా ఎప్పుడు ఒక క్రియ అవసరమో అప్పుడు ఆ క్రియ జరిగిపోతూ ఉంటుంది ఒక మాట మాట్లాడాల్సిన సందర్భము ఒక స్పందన ఇప్పుడు మీరు సెల్ ఫోన్ మీ దగ్గర చేతిలో పెట్టేసుకుని ఊరికే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నొక్కేసుకుంటూ పీపుల్ ఆర్ క్రేజీ ఇదే రియల్లీ క్రేజీ నేను చూస్తూ ఉంటాను ఓ రోడ్డు దాటుతున్నారు ట్రాఫిక్ ఉన్న రోడ్లండి నేను దాటని చేతకా ఇటువైపు సంంచి కొట్టుకు నిలబడ్డాను ఇది మేము పెళ్లివారిలాగా రోడ్డు దాటేస్తూ సెల్ ఫోన్ మాట్లాడేస్తూ రోడ్డు దాటేస్తా తెలిసి ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసినా వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నారు ఎందుకు తెలుస్తుంది అక్కడ అక్కడ ఉంటే ఎదురు తిరిగి హ్యాపీనెన్స్ ఏం బ్రహ్మ విద్యా ఏమన్నా వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి ఎక్కడుంది అక్కడెక్కడో కాలేజీలో హై స్కూల్ అక్కడ స్కూ వెళ్ళి ప్రయత్నంలోనో ఎక్కడో లేకపోతే రోడ్డు దాటుతోనో ఏదో అమ్మాయి అమ్మాయి మాట్లాడేస్తుంది ఇక్కడ తల్లి అక్కడ కూతురు సెల్ ఫోన్ మీద మాట్లాడేసుకుంటున్నారు వాట్ ఈజ్ క్రేజీ సో క్రేజీ పీపులర్ క్రేజీ బియ్యం పట్టిందనే దృష్టాంతం పెర్ఫెక్ట్ అవుతుంది సో కాబట్టి ఇది హేతు ఫలావేశం అది క్షీణించిపోతే ఏమవుతుంది మా ఫోన్ వచ్చిందనుకోండి యూవర్ టు రెస్పాండ్ యూవిల్ రెస్పాండ్ యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీ ఫోన్ వెయిటింగ్ ఫర్ ఫోన్ అంటే హేతు యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీ ఫోన్ ఫోన్ వచ్చింది ఫోన్ తీస్తారు హలో ఎవరండి ఎవరో చెప్పండి ఎవరికి మాకు ఒక పుస్తకంగా ఓకే టేక్ కేర్ యాక్షన్ హ్యాపన్స్ స్పాంటేనియస్గా అతి సహజంగా నీరు ప్రవహించినట్టుగా గాలి వీచినట్టుగా ఈ దేహము ఇంద్రియములు మనస్సు ప్రవహిస్తాయి ఆ రకంగా క్రియలు జరుగుతూ ఉంటాయి కానీ నేను కర్తను కాను ఆ సత్యము అనుభవానికి అయితే మరి నువ్వేం చేస్తావా అంటే దీపం ఏం చేస్తుంది దీపం ప్రకాశిస్తూ ఉంటుంది అన్ని పనులు అవుతూ ఉంటాయి దీపం లేకపోతే ఏ పని దీపం ప్రకాశిస్తేనే అన్ని పనులు అవుతూ ఉంటాయి అదేవిధంగా ఆత్మచైతన్య స్వరూపుడనై నేను నేను అలా సాక్షిగా దర్శిస్తూ ఉంటాను కర్మాధ్యక్ష కర్మకర్త కాదు ఆత్మస్వరూపం కర్మకర్త కాదు కర్మ అధ్యక్షుడు సృష్టిని చేయడు సృష్టి జరుగుతూ ఉంటే అధ్యక్షుడుగా ఉంటాడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచర కాబట్టి అలా సాక్షిగా మిగిలి ఉంటాడు సాక్షి చైతన్య సన్నిధి మాత్రం చేతనే మనస్సు ఇంద్రియములు దేహము సకల క్రియలను ఆచరిస్తూ ఉంటాయి తర్వాత హేతుఫలావేశము తగ్గడం దీనికి దృష్టాంతము ప్రాక్టికల్గా ఎలాగంటే మెంటల్ కంటెంట్ ఉండకూడదు బికమ్ ఫ్రీ ఆఫ్ మెంటల్ కంటెంట్ అంటే మెంటల్ కంటెంట్ అంటే కంటెంట్ ఎలా ఉంటుంది మెంటల్ కంటెంట్ రాగద్వేష రూపంగా ఉంటుంది నాకు ఇది ఇష్టమో అది ఇష్టం కాదు మెంటల్ కంటెంట్ వీడు మిత్రుడు వాడు శత్రువు మెంటల్ కంటెంట్ ఇది అనుకూలము అది ప్రతికూలము మెంటల్ కంటెంట్ ఈ మెంటల్ కంటెంట్ ఉండకూడదు జస్ట్ జ్ఞానైన ఆకాశ కలిపే సో మనుషులు ఏం చేస్తారంటే మైండ్ అంతా కూడా కంటెంట్తో నింపేస్తారు మీకు కంటెంట్ దృష్టాంతం కూడా చెప్పంటుందా నా వాళ్ళు పరాయి వాళ్ళు మా కులం ఇంకో కులం డబ్బు ఈ డబ్బు మాది ఈ డబ్బును మనం భద్రం చేసుకోవాలి ఈ అనుభవించాలి ఈ భోగాలు నా వాళ్ళు అనుభవించాలి నేను అనుభవించాలి ఈ పుణ్యం పాపం నేను స్వర్గానికి పోవాలి నరకానికి పోకూడదు నాతో పాటు మా వాళ్ళందరూ కూడా చాలా కాలం బతకాలి ఎవరు చచ్చిపోకూడదు చచ్చిపోయినా అందరం చచ్చిపోయి అందరూ స్వర్గంలో వెళ్ళిపోవాలి పిచ్చి తర్వాత ఈ కులం ఆ కులం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ సుఖం దుఃఖం ధర్మం అధర్మం ఈ పార్టీ ఆ ఈ మతం ఆ మతం ఎంత కంటెంట్ అండి మెంటల్ కంటెంట్ ఇదే ఆవేశం మైండ్ కాన్స్టెంట్లీ ఫ్రీ ఆఫ్ ది పాయింట్ మెంటల్ కంటెంట్ ఉండకూడదు హికమ్ ఫ్రీ ఆఫ్ ది మెంటల్ కంటెంట్ సో విండోలాగా ఉండాలి విండో అంటే సూర్యకాంతి లోపలికి వస్తే ఎలవు చేస్తుంది చంద్రకాంత్ వెన్నెలు వస్తే ఎలా చేస్తుంది గాలి వస్తే ఎలా చేస్తుంది వర్షపు నీళ్ళు వస్తే ఎలా చేస్తుంది ఎవరికి ఈజ్ ఎలా ఉంటుంది సో ఆ రకంగా కానీ దేనికి అంటే ఆకాశము దేని చేతము ప్రభావితం కాదు సో ఆ విధంగా ఇంద్రియములు మనస్సు ఫ్రీ ఆఫ్ ఆల్ మెంటల్ కంటెంట్ అంటే అర్థం మీరు డల్ అయిపోతారని కాదు డల్ అవరు చాలా సెన్సిటివ్గా చాలా క్రియేటివ్గా తయారవుతారు అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనికి రియాక్ట్ కాదు యాక్ట్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు యాక్షన్ ఉంటుంది నాట్ ఎ స్మాల్ థింగ్ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ ఫలావేశరు ఈ విధంగా మెంటల్ కంటెంట్ని ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేసేస్తారో హేతు ఫలావేశం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మీకు ఆత్మస్వరూపము అది కరతలామూలకమా అన్నట్లుగా లేకపోతే స్వచ్ఛమైన నీటిలో సూర్యబింబము ప్రతిఫలించినట్లుగా మీకు ఆ అంతఃస్కరణలో ఆత్మస్వరూప అనుభవము కలుగుతుంది మనిషి జీవన్ముక్తులే కావచ్చు అట్లీస్ట్ ఆ సంసారం యొక్క ఆ థిక్నెస్ ఆ బరువు తగ్గిపోతుంది ఆ దెయ్యం ఫీలింగ్ ఈ సంసారం అనే ఏ కొంచెం వదిలినా కూడా గొప్ప ఫ్రీడమ్ మనిషికి కలుగుతుంది కాబట్టి హేతుఫలావేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సంసారాయత క్షీణే హేతుఫలాసారం నపద్య దీనికి భవిష్యకారులు అవతారిక చాలా బాగుంది అందాము హేతుఫలోద్భవ తే హేతు ఫలములు కొంతమంది ఇలా ఉంటారు కూడా వేదాంతము శ్రవణం చేయటానికి కూడా కొంత కొంత అధికార సంపద ఉండాలి ఇప్పుడు ఎవడైనా ఒక ప్రశ్న వేసేదనుకోండి ఏమిటండి లోకంలో బతకాలంటే కర్మ ఉండాలి ఫలము ఉండాలి లేకుండా ఎలా అని అన్నాడు అనుకోండి ఒక ప్రశ్న వేసేదనుకోండి వాడికి ఏం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడానికి కూడా యోగ్యత ఉండాలి కదా లోకంలో హేతు కర్మ ఉంటుంది ఫలము ఉంటుంది కర్మ లేకుండా ఫలా లేకుండా బతికెళ్ళో సాగుతుందని అని అడిగాడు అనుకోండి అంటే ఆ ప్రశ్న వేసేటువంటి వాడు ఇంకా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి యోగ్యతకి చాలా దూరంగా ఉన్నాడు అని అని సో ఎందుకంటే పీపుల్ హ్యావ్ వెరీ ఫనీ ఎమోషన్స్ అబౌట్ లా కానీ ఇక్కడ శంకర్లు ప్రశ్న వేసుకున్నారు సేతు ఫలములు పుడుతూ ఉంటాయి సేతు ఫలముల యొక్క ఆవేశం ఉన్నది ఆవేశం ఉన్నది కాబట్టి పుడుతూ ఉంటాయి తప్పే ఉంది కో దోష అంటే ఆ ప్రశ్న ఎలా ఉందంటే కొని పడితే పట్టింది దెయ్యం దెయ్యం పట్టిన వాడు ఉంటాడు గంతులు వేస్తూ ఉంటాడు ఏదో తిన్నప్పుడు తింటాడు లేనప్పుడు పడుకున్నప్పుడు పడుకుంటాడు దెయ్యం ఎలా వాగిస్తే అలా వాగుతాడు దీంట్లో ఇబ్బంది ఏముందండి అని అడిగితే అమలు సమాధానం చెప్తారు ఈ ప్రశ్న కూడా దోషమేమున్నది అంటే అంత దోషమే సో ఎందుకంటే ఎంతవరకు అయితే సేతుఫల ఆవేశము సాగిపోతూ ఉంటుందో అంతవరకు సంసారము ఆయత ఆయత అంటే ఎలా ప్రాణాయామము ఆయామము అన్న అన్న ఒకటే ప్రాణాయామం అంటే ఏం చేస్తారు మామూలుగా అయితే గాలి పీల్చి వదిలిపెడుతూ ఉంటారు తెలుసులో ఉంది వెదలదామండి అదే ప్రాణాయామం అయితే అక్కడికి పూర్తయింది పేర్చడం సాగదీయడం అలాగే హేతు ఫలావేశం కనుక మీరు అలాగే తింటుంటే ఈ సంసారం అలా సాగుతూ ఉంటుంది ఎలా సాగుతుంది జలగ సాగుతుంది చూడండి అలా సాగుతుంది జలుక తృణ జలుక అంటారు ఈ తున జనువుక అంటే గడ్డి పురుగు అది అది కూడా సాగుతుంది గడ్డి పురుగు అది ఒక గడ్డిపోస మీద ఉంటుంది అలా కూర్చుంటుంది కూర్చొని అలా సాగుతుంది సాగి ఇంకో గడ్డిపోస పట్టుకుంటుంది పట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది దాన్ని పట్టుకుని ఈ వెనకాల గడ్డిపోసని విధులు పెట్టేస్తుంది ఇప్పుడు ఆ గడ్డిపోస మీద ఉంటుంది మళ్ళీ సాగుతుంది సాగి ఇంకో గడ్డి కోసమని పట్టుకుంటుంది ఈ సంవసారం అలా ఉంటుంది ఓ హే ఓ కర్మ నుంచి ఇంకో కర్మలోకి ఇంకో కర్మలోకి ఇంకో కర్మలోకి సాగుతూ ఉంటాడు వీడు తర్వాత ఫలం నుంచి ఒక ఫలం నుంచి మరో ఫలంలోకి మరో ఫలంలోకి ఎలా సాగుతూ ఉంటాడు ఈ లోపల లైఫ్ అయిపోతుంది వీళ్ళు రాసి టైం వస్తుంది ఇంకా రాయుడు ఇల్లు రాసి టైం వచ్చినా రాయుడు ఎందుకంటే ఇంకా సెటిల్మెంట్ కాలా అది ఎవరికి ఎంత ఈ సంపద ఎవలెవలకి ఏమి ఇవ్వాలి వీడు అనుకుంటాడు వీడిచ్చి సంపదను బట్టి వాళ్ళందరూ సుఖపడతారని వీడు అనుకుంటాడు అలా ఉండదు ఈ సంవత్సరం వీడిచ్చే సంపదను బట్టి వాళ్ళు ఏమో సుఖపడరు వీడిచ్చే సంపదను బట్టి వాళ్ళు దుఃఖపడ్డా ఆశ్చర్యపడక్కర్లాస్ సో భుంజంతి ధూర్త కృపణస్య వ్యక్తం వీడు పోవేసిన డబ్బుని ధూర్తులు అనుభవిస్తారు కాబట్టి వీడు బెడ్ మీద ఉంటాడు డెత్ బెడ్ మీద ఉంటాడు డెత్ ఎదురు చూస్తూ ఉంటుంది వీడిని కాటు వేయటానికి వీళ్ళు మింగ్ వేయటానికి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వీడు రెడీ కాదు ఇంకా డెబ్బై ఏళ్ళైనా రెడీ కాడు ఎనభై ఏళ్ళైనా రెడీ కాడు తొంభై ఏళ్ళైనా రెడీ కాడు వీడి వైపు నుంచి వీడు ఎప్పుడూ రెడీ కాడు అప్పుడు ఆ డెత్ ఎంచొస్తుందంటే వీడిని తీక పట్టుకుని లాగే అవగలని అప్పుడు ఇంకో ఇంకో జన్మలోకి పోతాడు పోయి అక్కడ మళ్ళీ మొదలు పెడతాడు సంసారం అయిపోదు డెత్ వచ్చింది కదా సంసారం అది ఆయత ఇక్కడి నుంచి జీరగసాగినట్టుగా ఇంకో జన్మలోకి సాగిపోతుంది అది అది డెత్ నెక్స్ట్ జన్మ బట్ అది ఇంకా చాలా ముందు మాట ఇప్పుడు ఈ వేళటీ సంసారం రేపటికి రేపటి సంసారం ఎల్లుండికి అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి హేతుఫలముల ఆవేశం ఉన్నంతసేపు కూడా ఈ సంసారము అలా సాగుతూనే ఉంటుంది మనిషి ఈ హేతుఫల ఆవేశం యొక్క ప్రభావించేత సత్యంత అసంబద్ధములైన అంటే అప్సర్డ్ విషయాలని సత్యంగా భావిస్తారు అప్సర్డ్ ఉదాహరణకి ఈ దేహము నువ్వే అని ఎవరో చెప్పి పెట్టారు దేహమే నేను అని స్వీకరిస్తాను అంతకంటే అసంబద్ధమైన సమాచారం కానీ అది సత్యంగా స్వీకరిస్తారు నువ్వు ఫలానాప్పుడు పుట్టేవు అని చెప్తే అది ఇంకొక పరమ సత్యంగా స్వీకరిస్తాడు నువ్వు చచ్చిపోతావు అందరూ చచ్చిపోయినట్టుగా నువ్వు కూడా చచ్చిపోతావని చెప్పేసి చెప్తారు అది సత్యంగా స్వీకరిస్తాడు చావు తెలుసున్నవాడు ఎవడైనా ఉన్నాడా ఈ సృష్టిలో నాకు ఒకరిని చూపించండి చావు అంటే ఏమిటో తెలుసు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఎవడు లేడు ఎవడు లేడు జట్టిస్ ఎవరిది అన్నో డెత్ అనేది ఎవరికి తెలియదండి తెలుసున్నవాడు ఎవడూ లేడు అయితే కర్ణాకర్ని వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు చచ్చిపోతారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు అక్కడి అది వింటాడు తర్వాత అంతదాకా తిరిగిన దేహము ఆ పడిపోయిన దేహము చూస్తాడు దాన్ని బట్టే ఓ కంక్లూషన్స్ సో డెత్కి భయపడుతూ ఉంటాడు అసలు డెత్కి భయపడడం అంటే ఏదైతే తెలిసినా డెత్ ఈజ్ అనుభవం ఉంటుంది మీకు తెలియని మీరు ఎలా భయపడతారు ఇప్పుడు నేడను చూసి భయపడ్డాడంటే నేడను చూసి భయపడలేదు ఆ నేడ దెయ్యం అనుకుని భయపడ్డాడు ఆ దెయ్యం అనేది నాకు తెలుసున్నది వీడు ఒక అభిప్రాయం ఆవి దెయ్యం అంటే వీడికి తెలుసున్నది వీడు అనుకుంటాడు ఆ తెలుసున్నదానికి భయపడతాడు తెలియని దానికి ఎలా భయపడతాడు చిన్నపిల్లలు భయపడరు పెద్దవాళ్ళు భయపడతారు ఇప్పుడు దెయ్యం ఉందనుకోండి చిన్నపిల్లలు దెయ్యానికి భయపడరు పెద్దవాళ్ళు భయపడతారు ఎందువల్ల